అరవై రెండు వద్దు వద్దు ఇకను వస్తాదు వస్తాదుతనములు పోయే జగతి పొంత మాయే కొద్ది గడయు దీని గుట్టెల్ల జడిపోయే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరము వెలుపల ఏమాత్రమూ లేక లోపల మాత్రమూ చైతన్యముగనున్న ఓ ఆత్మ వినుము నీవు విడచు ప్రతి శ్వాసకు కాలము గడచిపోవుచున్నది దినదినము నీ ఆయుష్ తగ్గిపోవుచున్నది శరీరమును వదిలిపోవు కాలము ఆసన్నమవుతున్నది ఇక ప్రపంచపు పెద్దరికముల వదిలిపెట్టి ఆత్మజ్ఞానముచే నిన్ను నీవు తెలుసుకునుము ఆత్మజ్ఞానమే అతిరహస్యము కొద్దిగా మిగిలియున్న జీవిత శేషము అయిపోయినా తెలియవలసిన రహస్యము తెలియకపోవును అందువలన నీ జీవితమే వృథాయగును ఇప్పటికైనా తనము వీడి వినయము కలిగి జ్ఞానము యొక్క గుట్టు తెలియుము